స్తోత్రములు ప్రేమల తండ్రి పరిశుద్ధుడా కరుణమేడా కృపామేడా అబ్రహాం ఇసాకు యాకోల దేవుడా అయినా మమ్మల్ని ప్రేమించిన ప్రియా కృప తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను ప్రభు గడిచిన దినములంతా ప్రభు అందరు మీ కృపలు భద్రపరిచి మమ్మల్ని సజీవులకు ఉంచి ఆయన నేను స్తుంచి గణపరచుటకు మహిమపరుచుటే ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా తండ్రి మరి ఈ దినం మాకు ఇచ్చినందుకు స్థుతులు అర్పిస్తుంటున్నాం ప్రభా నా తండ్రి నేను చేసే పనులలో మీరే తోడైండి నడిపించి ఆదరించిన దేవస్తోత్రములు ప్రభా మా కంటి ద్వారా హృదయం ద్వారా మా చే నా తండ్రి మరి నోటి దారా ప్రభు తలంపుల ద్వారా కాళ్ళ ద్వారా చేతుల ద్వారా చేసిన ప్రతిపాన్ని ఏసుక్రీస్తు నామంలో ఒప్పుకుంటున్నాము నాయన ఆయన మీ తలంపులు మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీ మహిమకరంగా నా తండ్రి యొక్క తండ్రి మీ కోడికను మహిమకరంగా వాడుకోనండి దీవనకరంగా దీవించి మీ నడిపించి వాక్యం మాట్లాడి ప్రభావ పాటలతో మహిమఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి వాక్యం చెప్పే బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీ సాక్షులకు విలువ పెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం పేట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనుసను జోడు తోడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాము మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచిందుము ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై ీ సన్నిధిలో విచిందు సిద్ధ మనుషను జోడుతుడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధ మనుసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సత్కార్యములు చేయుటకై సిద్ధపడి ఉందిము పరిశుద్ధతతో నుము అన్ని వేళ ఎందు ప్రభుయేసుని ఘనతను పరుచుము సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో నుము అన్ని విలయందు ప్రభు ఇసుని ఘనపరుచు చుకీర్తింతుము జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదము సిద్ధమనుసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటేదము సమాధాన సువార్త చాటేదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికి సిద్ధపర్చుదాం సిద్ధపర్చుదాం మన హృదయము ప్రభు కొరకై బుద్ధి కలిగి ని రాకడకై మెలుకువతూ నిందును నీరాజసు ప్రకటించి ప్రతి వారిని బుద్ధిని కలిగి మిలుకవతో నేను విరాజసు వార్తను ప్రకటించి ప్రతి సిద్ధపర్తును సిద్ధమనుసను జోడు మనసును చోడుతుడిగి సమాధాన సువార్త చాటేదము సిద్ధ మనసును చోడుతుడిగి సమాధాన సువార్త చాటేదము సమాధాన సువార్థ చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదా మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొనుసను జోడు తొడిగి సమాధానం కలిగి సిద్ధ మనుషను జోడు తొడిగి సమాధాన సువార్త చాటేదము సిద్ధ మనుషను జోడు తొడిగి సమాధాన సువార్త చాటేదము సమాధాన సువార్త చాటెదము సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కౌరకై హలో ప్రజ థ్యాంక్ యూ సార్ సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు ని మీద నా జీవితము అమర్చు చున్నావు నీ మీదే నా జీవితము అమర్చున్నావు సీయోనులో స్థిరమైన పునాది నీవు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు ఆ దివ్య నగరులో కాంతులను విరజి మెదవానాయ దివ్య నగరులో కాంతులను విరది మెదవా నాయసయ్యానులో స్థిరమైన పునాదిని ఊ కడలేని కడగల్లు లేని కల్ోల స్థితి గతులు దరికే రాడలేని కడలు కల్ స్థితి గతులు దరికే రాని సువర్ నవీ దుల నడిపించే సయ్యా నవీదులలో నడిపించదవా నాయ్యా సియోనులో స్థిరమైన పునాదిని సియోనులో స్థిరమైన పునాది నీవు కలతలు లేని కన్నీరులేని ఆకలిదలు అసలే కలతలు లేని నిరులనీ ఆకలిదులు అసలేని నా శాశ్వరా జమునక సమకుందవా నాయ సవత రామ కూర్చుతున్నావా నాగ శ్రీవనులో విరమైన పునాది నీ ఓ సీవనులోది ంగ ప్రతిరూపము పరుమే ఋషాలే సంఘ ప్రతిరూపముశాలిము సౌందర్యశీనులో నీ మనోహరమైనా సౌందర్యసీ యోనులో నీ మనోహరమైనా मुदसिंतुनु नीति को देखे का निवामु नित्यमु अंदमे निसोनेना वासमु नीति आनंदमे सियोनलो तिरमयना पुनादिनी ओ ओनलो ओ మై నునాదివో నిమిదేనా జీవితమున్నావు నిమిదే నా జీవితమున్నామైన పునావు అ ఓకే సార్ ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభవందనములు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులో గుప్తాండ్రి నీకు ఎంతో బంధాలు ఇస్తయ్యా ని నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవుడు ప్రభ నైనా ఇంతవరకు ప్రభ పాటలదారు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ పాటలదార ప్రభ నేను స్థుతించిన మేనా ప్రార్థన ద్వార ప్రభావ పతి ప్రార్థని సరి చే నమ్ముతున్నాం ప్రభా తిరిగి ప్రవ్వ మీ జీవ వాకుల కొరకే మేము సిద్ధపడినాం ప్రవ్వ మా హృదయాలు సిద్ధపరచుకున్నాం నైనా మీ కొరకునైనా మీరు మాతో మాట్లాడండి ప్రభ మీ సన్నిధికి వచ్చినమైనా మీ వాక్యం మీరు మమ్మల్ని బలపరచండి నూతనంగా మమ్మల్ని అభిషేకించండి ప్రవ్వ వాక్యం లేని సత్యం మీ గ్రహించలాగన మా మీ వాకు వెలుగులో ప్రభావ మా జీవితాలు సరి చేసుకుని ప్రవ్వ నైనా శుద్ధీకరింపబడిన జీవితం కలిగి ప్రవ్వ మీ వాకుకు విధేయత చూపించి దాని ప్రకారంగా మేము మా జీవితం అవలంబించుకోవాలా మరి విశేషంగా అనేకులకి వాటిని అనుభవపూర్వకంగా ప్రేమతో మేము ప్రకటించలేగన అలాంటి ఆత్మ నడిపింపు మాకు అందరు కనిగించండి కృపగలత నేసయ్య మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభా నైనా మా శక్తికి మించిన ప్రయాణం మీరు మా కొరకు పెట్టినారు ప్రభావ ఆ ప్రయాణం కొరకు మేము ప్రాయసపడాలా సిద్ధపడాలా ప్రభావ మమ్మల్ని సిద్ధపరిచే గొప్ప దేవుడు ప్రభానికి ఎంతో వందనాలు మీ సాయం మాకు కనిగించండి మీ వాక్యం దయనించబోతుందిగా పశుధాత్మ దేవ మా హృదయంలో రండి మాతో మాట్లాడండి మమ్మల్ని స్థిరపరచండి బలపరచండి ఈ వాక్యం అనే సత్యంలోకి నడిపించమని ఏ రీతిగా మీ కొరకు మేము జీవించాలా అయినా మీరు మాకు మార్గం చూపించమని ప్రార్థిష్టం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న తల్లి ఆ మెయిన్ లక్షణ పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి ఇది మనల్ని తరచుగా ఎప్పుడు ధ్యానించిన వాక్యమే బహు మీరు కూడా ఎన్నోసార్లు చెప్పినొచ్చు కానీ ఈ వాక్యము దేవుడు ఎందుకు మనకు అది అది బయలుపరుస్తాడో మనం అర్థం చేసుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం ధ్యానిస్తాము చదవచ్చు రోమిళ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు సరే పర్లేదు నేను చదువుతాను కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్న దేవుని వాచలమును బట్టి మిమ్మల్ని బ్రతమాడుకొని చూడండి పౌలు ఈ మాట ఎందుకు మనకు చెప్తున్నాడు అనే విషయం అర్థం చేసుకోవాలా ఇది క్రైస్తవ సంఘం కదా రోమిల్ రాసిన పత్రిక అంటే ఇది ఒక రోమా సంఘం ఈ సంఘానికి పౌలు ఒక పత్రిక రాస్తూ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అంటే పత్తి సహోదరులు అంటే మనం ఎట్ట ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాల తర్వాత పరిశుద్ధమైంది దేవునికి అనుకూలమైంది అదే ఆయనకి బలిగా అర్పించబడతది కాబట్టి పత్తి బలి ఇక్కడ ఆత్మీయ దశను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఒక బలి అంటే ఆత్మీయ దశలో మన ప్రభువు ఏ రీతిగా పరిశుద్ధంగా ఆయన దేవునికి సజీవ యాగంగా తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని ఎట్లా సమర్పించిండో అలాంటి అలాంటి ప్రాణ త్యాగపూరమైన సేవ మనము మనము సమర్పించుకుంటే కానీ మనం ఆయన కొరకు సేవ చేయలేము అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఈ వాక్యం మనం ఎన్నోసార్లు మనం ధ్యానించుంటాము కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు చెప్పబడుతున్నాయి ఒకటి ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన కాబట్టి ప్రతి దశలో మనము పరిశుద్ధంగా జీవించాల కొన్ని దశలో మనము పడిపోతూ ఉంటే కొన్ని దశలో మనము తప్పిపోతా ఉంటావు కానీ ఆ పరిశుద్ధతులకు మనము సంపూర్ణ స్థితికి మనం ఎదగాలంటే ఏం చేయాలనే విషయము కొన్ని కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి ఏంటంటే మీ శరీరములను ఆయనకి సమర్పించాల ఫస్ట్ పాయింట్ దేవునికి అనుకూలము అని కాబట్టి ప్రతి చూడండి మనం అనుకుంటాం కదా ఒక దశ నేను చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాను పరిశుద్ధంగా జీవిస్తున్నాను యథార్థంగా జీవిస్తాను ఏ తప్పులు చేయట్లేదు ఏ పాపం చేయట్లేదు నేను అందరితో సమాధాన పడుతున్నాను అందరితో బాగున్నాను అనుకుంటాం కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన నీ పరిశుద్ధత దేవునికి అనుకూలంగా ఉందా మన పరిశుద్ధత దేవునికి అనుకూలంగా ఉందా నువ్వు అనుకుంటున్నావు నువ్వేనో పరిశుద్ధంగా జీవిస్తా అనుకొని కానీ అది అనుకూలంగా ఇక్కడ మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమనైన అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఇప్పుడు చూడండి ఒక విషయం అర్థం చేసుకోవాలా ఒకటి ఏంటంటే ఒక బలి పశువు దేవునికి బలి అర్పించేటప్పుడు అది ఎంతో పరిశుద్ధంగా ఉండాలా దానికి డాగు మచ్చ మడత ఏమి ఉండొద్దు అన్నట్టు ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టు అంటే దేవునికి బలిగా అర్పించబడే ఆ జీవి ఏదైనా సరే గొర్రె కానీ ఏమన్నా కానీ అది చాలా పరిశుద్ధంగా ఉండాలని విషయం చెప్తున్నా అక్కడ అట్లనే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ పరిశుద్ధతకు మనం పోవాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాల కాబట్టి ఇది ఒక యాగం ఇది ఒక త్యాగం అనుకోవాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రభు కొరకు మనం అంతగా త్యాగం చేసుకుంటున్నామా మన జీవితాల్ని అనే విషయము ఇక మనం అర్థం చేసుకుంటున్నాం అనుకూలమైన అంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలా చూడండి ఈ శరీరాన్ని ఎందుకు సమర్పించుకోవాలని చెప్తున్నక్కడ ఎందుకంటే నీ శరీరము కాల్చబడితే కానీ నువ్వు సంపూర్ణంగా ఆయనలో దహించబడితే కానీ నీ హృదయము సంపూర్ణంగా నల్లగొట్టబడితే గాని నీ శరీరకమైన జీవితము పాపపు జీవితము ఈ లోక సంబంధమైన జీవితము దాని నుంచి విడుదల పొందాలంటే నిన్ను నువ్వు ఆయన సమర్పించుకోవాలా నీ ఆత్మ నీ ప్రాణము నీ శరీరము ఈ మూడు ఉంటాయి మూడు కలిస్తే మనిషి ఇక్కడ పర్టిక్యులర్ గా ఒక విషయం జ్ఞాపేస్తానంటే శరీరం అంటే ఈ శరీరము ఎంతో బలహీనమైంది ఈరోజు దేవుని సేవ మనం ఎందుకు ఆయనలో చేయలేకపోతున్నాం అంటే శరీర బలహీనతలు ఏదో బలహీనత మనకు వస్తూ ఉంట సమర్థించుకుంటా కాబట్టి ఇక్కడ ఎందుకు పర్టికులర్ గా శరీరాన్ని సమర్పించుకోండి అంటే ఈ శరీరము నిన్ను పాపాన్ని కూడా దారితీస్తా ఉంటది ఈ లోకానికి వైపు నడిపిస్తా ఉంటది దేవుని ప్రణాళిక అడ్డుగా ఉంటా ఈ శరీరమైన నియమం కాబట్టి నీ శరీరాన్ని కూడా నువ్వు నీ కంట్రోల్ పెట్టుకోవాలా నీ ఆత్మని కంట్రోల్ పెట్టుకోవాలా నీ ప్రాణాన్ని కూడా నీ కంట్రోల్ పెట్టుకోవాలా ఈ మూడు కలిస్తే ఈ మూడు కలిపి దేవునికి నువ్వు దేవుని సమర్పిస్తాము సంపూర్ణ పరిశుద్ధంగా తయారవుతావు ఈ వక్యం చెప్తారు ఇది అప్పటి వరకు నువ్వు పరిశుద్ధంగా లేవు నేను కూడా పరిశుద్ధం నెరవేరే ఈరోజు ఎంతో ప్రాణం కూడా తీపి అనూ ఆత్మ ఒకటే ఏ చెప్పండి రెండు తెలిస్తే కదా చెప్పట్లు కాబట్టి ప్రతి అవయవము సంపూర్ణంగా ఈ లోపల బ్రతకగలి శరీరం అవయవాలు ఉంటాయి కానీ ఒక్కటి పని చేయపోయినా సరే చూడండి మనకు ఏ కూడా పని చేయాలన్నట్టు ఒక్కే మొత్తానికి పోతున్నా కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటే అది ఇంజిన్ కానీ ఏమన్నా కానీ వెహికల్ ఏమన్నా కానీ కాబట్టి పద్దు ఏం చేయాలంటే నువ్వు దేవునికి సమర్పించాలా సజీవ యాగంగా ఆయన అనుకూలంగా ఉండాలి సమర్పించుకోవాలంటే సమర్పిస్తున్నావు రక్షణ పొందినా నేను భాషం పొందినా చేస్తున్నా చెప్పు కాదు సమాధానం ఎట్లా ఉండాలా నువ్వు నీకు శరీరకంగా నువ్వు ఇంకా శరీరకంగా జీవిస్తున్నావా ఇంకా ఈ లోకాధితడు సగం సత్యం సగం అబంధంలో మనం ఉంటున్నామా ఒకవైపు శరీరం గురిస్తూ ఉంటుంది ఒకవైపు ఈ ఆత్మ గురించుతూ ఉంటుంది ఒకవైపు ప్రాణం పరిగెత్తా ఉంటుంది కానీ ఈ రెండు నువ్వు దేవుని ఆత్మకు సమర్పిస్తే కానీ మూడు మూడు విషయాలు అప్పుడు కానీ నువ్వు సంపూర్ణంగా కంట్రోల్లో ఉండవు అప్పుడు ఆ బలిన్ని స్వీకరిస్తా అప్పుడు ఈ మూడు ఏకమైనప్పుడు కలిసి దేవుని సుఖించినప్పుడు ఏమవుతుందంటే అది అమోఘంగా ఉంటుంది నీకు ఎలాంటి దుష్టుడు ఎలాగా నిన్ను కొట్టలేడు ఏదో ఒక నీలో ఉంటే వాడు అది వాడుకుంటుందని అందుకే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి ప్రార్థన జీవితంలో ప్రార్థనలో ఉండాలి మనం ఎక్కువ కానీ ప్రార్థనలు ఉండలేం కానీ ఉండేవాళ్ళు ఉంటున్నారు కానీ ప్రార్థన జీవితంలో నలగొట్టబడాల ప్రార్థన జీవితం నీ ఆత్మ నీ ప్రాణం నీ శరీరాన్ని సంపూర్ణంగా నువ్వు దేవుని ఆత్మకు సమర్పించగలగాలంటే అది మామూల్యం కాదు బట్ అనేది కంట్రోల్ తీయాలంటే అది అది మనం కంట్రోల్ చేయకపోతే ఆయన కొరకు ఈ లోకంలో సేవ చేయలేం మనం ఆయన కొరకు నిలబడి రోషం కలిగి పౌరుషం కలిగి ఆయన కొరకు మనం జీవించలేం ప్రకటించలేమని సువార్థ అందుకు సజీవ యాగంగా ప్రతి క్షణం మనము మన శరం కాల్చబడాల మనం దహించబడాలా పాపపు నియమాలు నుంచి సంపూర్ణంగా కాల్చివేయబడాల సంపూర్ణ బలిగా ఆయనకు అర్పించబడాల ఇంపైన సువాసనలాగా మనము ఆయన సన్నిధిలో మన మన మనం ఆయన బలిని స్వీకరిస్తా అంటే సంపూర్ణంగా అది పరిమలించాలన్నట్టు అలాంటి జీవితము మనకు ఉండాలా అని పౌలు ఈ యొక్క సంఘానికి జ్ఞాపనం చేస్తుంది ఏదైతే చెప్తున్నాడో అక్కడ మీ శరీరంలో ఆయనకి సమర్పించండి అంటే మీ శరీరాలు సమర్పిస్తలేరు అన్ని సమర్పిస్తున్నారు ఆత్మను సమర్పించుకుంటున్నాం ఆ అన్ని చేసుకుంటున్నాం కానీ శరీరం మాత్రం విచ్చి ఆ శరీరం చాలదా ఒక్క ఒక్క బెజం జాలదా ఒక చెరువు చుట్టూ చెరువు చెరువు చుట్టూ కట్ట ఉంది కానీ ఒక్క దగ్గర చిన్న ఒక ఓల్బడింది అది కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం మొత్తం కట్ట మొత్తం దిగిపోయి ఊరే నాశనం అయిపోద్ది ఉపమీతికి మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఆ ఒక్క జాలు దుష్టుడు నిన్న నిన్ను బలహీన పరచడానికి అందుకు మన శరీరం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి నీ శరీరాన్ని గుంజకుండా నువ్వు నీ శరీరంతో నువ్వు మాట్లాడాలా నీ ఆత్మతో నువ్వు మాట్లాడాల నీ ప్రాణంతో నువ్వు మాట్లాడాలా ప్రతిదీ నువ్వు మాట్లాడే దాన్ని ఆజ్ఞాపించి అది నీ కంట్రోల్ తీసుకోవాలంటే నువ్వు దాన్ని ఎంతగా దానికి నువ్వు కష్టపెట్టాలా నీ శరీరాన్ని కూడా దేవుని శైతుల్లో కూర్చోబెట్టాలా నీ ప్రాణాన్ని కూడా దేవుని సందులో నిలబెట్టాల నీ ఆత్మను కూడా దేవుని సందలు పెట్టి ఈ మూడు కలిసి దేవుని స్థుతించలాగన చేయటమే సంపూర్ణమైన త్యాగపూరితమైన జీవితం అన్నట్టు కలిగిన జీవితం ముఖ్యంగా స్ట్రైట్ చెప్పాలంటే ఎందుకు పౌలి మాట చెప్తాడు చూడండి దేవుని వాచలెమును బట్టి మిమ్మల్ని బ్రతనాడుకుంటున్నా ఎందుకు బ్రత్నాడాలి చెప్పండి బ్రదర్ బ్రదర్ ప్లేకి బ్రదర్ రండి బ్రదర్ సేవ చేయండి బ్రదర్ ఎందుకు బతుకులాడాలా మీకు తెలియదా ఎందుకు బతుకులాడాలంటే దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నాడు పౌలు ఎందుకు దేవుడు అంతగా ఒక దశలో కఠినంగా ఆయన మాట్లాడుతున్నారంటే దేవుని ప్రేమ అట్లా ఉంటుంది అన్నట్టు ఈ లోకపరమైన మనుషులకు అది అర్థం కాదు ఎప్పుడు కూడా కాబట్టి దేవుని వాచలం వాచలం అంటే ఏం తెలుసా ఎంతగానో ప్రేమ ఇంకా ఎక్కువ అనట్టు వాచలేదంటే ఏంటంటే ప్రేమను అది వ్యక్తపరచం అన్నట్టు అది వాచలత దేవుని వాచ్యలతను బట్టి మిమ్మల్ని బ్రతంలోడి కొంచెం అంటే బ్రతములాడే సేవకులు కూడా ఉంటారు కదా రెండు బ్రెదర్ రెండు బ్రెదర్ వాక్యంలో బలపడండి బ్రదర్ అని చెప్తా ఉంటుంది విషయం తెలుసా ఎందుకు మనకి పని వాటలేదా ఎందుకంటే దేవుని ప్రేమ దేవుని వాచలత నిన్ను బలవంతం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు నశించిపోద్దని కాబట్టి మనం అర్థం చేసుకోవాలా దేవుని వాచలమును బట్టి ఆయన మనం బ్రద్మినటుకుంటున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైంది ఇది ఇది అసలైన సేవ ఇట్లా చేస్తేనే ఆ సేవ ఫలిస్తుంది అన్నట్టు నీ శరీరం ఒకవైపు నీ ఆత్మ ఒకవైపు నీ ప్రాణ వైపుకి తిరుగుతూ నువ్వు సేవ చేస్తే ఈ లోకంలో నువ్వు ఎప్పుడు కూడా ఆయనను మైమపరచలేవు ఆయనకి అంగీకారంగా నువ్వు జీవించలేవు ఏదో మనం చేసుకుంటూ పోతున్నాం ఏదో యథావిధిగా చేసుకుంటూ పోతున్నావు సేవ చేస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా వర్షిప్ చేస్తున్నా అని చేస్తాను అనుకుంటా కానీ మూడు మూడు దొంగలు ఎట్లా పోతే ఆయనకు వర్షపు ఆరాధన ఎట్లా ఆయన మేమ పరిస్థిబడతాడు మూడు కలిస్తే కదా మనిషి అంటే సంపూర్ణంగా నువ్వు ఆయనకి సమర్పించబంటే ప్రతిదీ నువ్వు ఆయనకి ఈడ్ కావాలన్నట్టు అప్పుడే మనం ఇట్టి సేవ మీకు యుక్తమైందంట ఇలాంటి సేవ మీకు యుక్తమైంది లేకుంటే యుక్తమే కాదన్నట్టు ఎందుకు పౌలు ఈ మాట చెప్తున్నంటే ఒక వాక్యానికి మొదటి వచ్చానికి ఒక కీ రెఫరెన్స్ కింద రెండవ ఉంది ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారు ఒకవైపు దేవుల్లో ఉంటారు ఒకవైపు ఈ లోకంలో జీవిస్తున్నారు అందుకు మీరు శరీరంలో బలహీనం అయిపోయి ఉన్నారు అందుకు మీరు సజీవ యాగంగా మీరు దేవునికి సమర్పించుకుంటే కానీ మీరు సేవ చేయలేరు కాబట్టి ఇప్పుడు చేస్తున్న సేవ సరైనది కాదని అక్కడ పౌలు చెప్తున్నాడు ఒక విధంగా మనకు కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు చూడండి ఇటు సేవ మీకు యుక్తమైంది ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోక మర్యాద అంటే ఏంది ఈ లోకాతీతమైన జీవితం ఈ లోకపు మనుషులు ఎట్ట నడుచుకుంటున్నారు అది మర్యాద అన్నట్టు ఈ లోకపు అనుసరించి నడుచుకోవటం చూడండి అనుసరించి మర్యాద అంటే ఈ లోకపు మర్యాద ఉంటది ఒక క్రమం ఉంటుంది ఈ లోక క్రమాలు దేవుని లోక పరలోకకు సంబంధించిన క్రమాలు ఒకటి కావు ఆయన క్రమం వేరే ఈ లోక క్రమం వేరే కానీ ఈ లోకంలో మనుషులు ఆయన క్రమాన్ని కూడా ఈ లోక క్రమంలో కలిపేసి రొంటిని కలిపి చేస్తూ ఉంటాం అది బలహీనత అన్నట్టు ఈ సంఘంలో జరుగుతున్న బలహీనత అన్నట్టు అందుకు మీరు అది మీకు సరైనది కాదని చెప్తున్నా ఎందుకంటే మీరు సగం ఈ లోకంలో జీవిస్తున్నారు దేవునిలో జీవిస్తున్నారు సేవ చేస్తున్నాం మనం కానీ అట్టుండ విషయం ప్రభు చెప్తున్నాం ఈ లోకపు మర్యాదను అనుసరింపద ఉత్తమును అనుకూలములైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఎందు పరీక్షించాలట మనం ఏంది అనే చిత్తం దేవుడు నిన్న దినం వాక్యం చెప్తుండు అన్న ప్రకటన గంధంలో కాబట్టి ప్రతి ఒక్కరిలో దేవుని ప్రాణాలిక ఉంది కదా ప్రతి ఒక్కరికి దర్శనం ఉంది కదా నీకు ఒక దర్శనం ఉంది నాకొక దర్శనం అందరికీ ఒక దర్శనం ఉంది ఆ దర్శనంలో ఒక పరమార్థం ఏంది కాబట్టి నాకు ఒక నిన్న ఒక షాకింగ్ లాగా ఉండి నా నేను ఎక్కడ కావలిగా ఉన్నాను ఎక్కడ నాకు కావలి స్థలం ఎక్కడ నేను వాచ్మెన్ అననీయ దమస్క పట్టణానికి అక్కడ ఉన్నాడు ఆ ప్లేస్ ఆయనకి ఇచ్చిన దేవుడు కాబట్టి ఈ రోజు నీ ప్లేస్ ఎక్కడుంది నా ప్లేస్ ఎక్కడుంది అది ఎప్పుడు తెలుసుకోగలం మనం అది తెలుసుకున్నంతసేపు ఏముండదు అన్నట్టు ఎక్కడెక్కడ గాలి కొట్టుకొని పోతా ఉంటాం మనం కాబట్టి ప్రార్థనలో ఉంటేనే కానీ అవన్నీ మనం తెలుసుకోలేం కాబట్టి ఇంతకాలం మనము ప్రార్థనలు లేం ఎక్కువ లేం ప్రార్థనలు ఒకప్పుడు ఉంటే గంటల గంటలు కానీ ఇప్పుడు చేస్తలేము అంత ప్రార్థన నేనైతే చేస్తలేను అంత ఎక్కువగా ప్రార్థన చేస్తలేను ఎక్కువ ప్రార్థనలు ఉన్నట్టు ఒకప్పుడు కానీ తక్కువైపోయింది ప్రార్థన చాలా తక్కువైపోయింది కానీ ఆ తక్కువ ప్రార్థనలోనే అంతగా దేవుడు బలపరుస్తుంటే ఇంకా ఎక్కువ ప్రార్థనలు ఉంటే ఇంకా ఎన్ని విషయాలు మనకు దేవుడు చూపిస్తాడు ఆ విషయం అర్థం చేసుకోవాలా ఈ లోకపు మర్యాద అంటే ఈ లోకం మర్యాద ఎట్టుండి తెలుసా దేవుని చిత్తంలానే ఉంటది అందుకే ప్రవ్వంతుడు వారు నా ఎడలో భయ భయభక్తులు కలిగిన జీవితము మానవ విధులను బట్టి నేర్చుకొని అంట అంటే ఈ లోకం బట్టి నేర్చుకొని కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారు అంటే ఆయన క్రమాన్ని విడిచిపెట్టి ఈ లోక క్రమం ఆయన ఏం చెప్తున్నారు అది పక్కన పెడతారు తర్వాత వాళ్ళు సొంత చిత్తంతో నెరవేర్చుకుంటూ పోతారు అందుకు అది శరీరం సంబంధించింది అది మీకు సంబంధ మంచిది కాదని చెప్తున్న పౌలు అక్కడ అది యుక్తమైన సేవ కాదు మీరు సంపూర్ణంగా మీరు సమర్పించుకొని చేస్తేనే కానీ ఆయన సేవ కాదు కాబట్టి ఎట్లా సమర్పించుకునేది కొంచెం ముందు తర్వాత చూడండి ఈ లోకపు మర్యాదను అనుసరింపక తర్వాత ఫస్ట్ది ఉత్తమను అనుకూలమును అంటే ఉత్తమమైంది అనుకూలమైంది సంపూర్ణమైన ఆయన దేవుని చిత్తాన్ని పరీక్షించాలంటము ప్రతి దశలో మనం ఆయన చిత్తాన్ని మనం పరీక్షించాలా కాబట్టి ఏంది ఆయన చిత్తం ఎన్నో విషయాలు కదా కాబట్టి సంపూర్ణం అనుకూలమైంది కాబట్టి ఆయన చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకున్నట్లో మీ మనసును మారి కాబట్టి మన మనసు మారాల అంటే మన మనసు ఎట్లా ఉందంటే సగం ఈ లోకం వైపు ఉంది సగం దేవుని వైపు ఉంది ఒక దశలో కానీ మన మనసు సంపూర్ణంగా మారాలనంట రూపాంతం చెందాలన్న వాక్యం నూతన ఉంటే వలన రూపాంతం పొందుడు అంటే మన ప్రభు ఎట్లా రూపాంతం పొందిండో సంపూర్ణ ఆయన మనసు మనకు కలగాలి సగం మనసు ఈ లోకంలో మనకు ఉంటది కానీ క్రీస్తు కలిగిన మనసు ఆయన మనసు ఉంటే ఎట్లా ఉంటది ఈ లోక మనుషులు ఎప్పుడు ఉండే అక్కడే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎలా ఏ మనసు ఉంది అనేది మనం గ్రహించగలం అన్నట్టు కాబట్టి ప్రతి దశలో మనము ఆయన లో రూపాంతం పొందాలంటే సంపూర్ణ స్థితికి మనం ఇంకా ఎదగాలన్నాడు కాబట్టి ఇప్పుడు ఎదిగినాం ఒక దశ వరకు వచ్చినాం కానీ ఒక దశ వారి నుంచి ఇంకొక దశకు మనం పోవాలన్నట్టు ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆ తలంతులు కానీ ఆయనకి మనకిచ్చిన ఆ భారం ఆ విధానాల్లో అది ఎంతో అమోఘమైంది ఆయన ఇచ్చిన అభిషేకము గొప్ప అభిషేకం అది కానీ అలాంటి అభిషేకం అది సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించుకుంటే ఆయన ఆత్మతో నింపబడిన మనం దాన్ని ఆయన వాక్యం ప్రకారం ఆయన కొనసాగించుకున్నప్పుడు అది అమోఘంగా దేవుని ఆత్మ నడిపిస్తూ అన్నట్టు కాబట్టి సంపూర్ణ మనలో రూపాంతం అని మనం అక్కడ చూస్తూ ఉండి పౌల విషయం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి కాబట్టి మన శరీరంలోనే సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలా ఒక దశలో శరీర బలహీతలు మనకి కాబట్టి ఆ బలహీతలు కూడా మనం అన్నిటిని నల్లగొట్టాలా షేదించుకోవాలా అనే విషయం మనం చూస్తున్నాము కాబట్టి మన ప్రభు తన చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిండో కదా కాబట్టి ఎట్లా నెరవేర్చిండు ఆయన శరీరదారిలో ఉన్న ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఎన్నో శ్రమలు పొందిండు ఆయన ఎంతగానో శోధింపబడ్డాడు కానీ ఆయన పాపం లేని వాడిగా జీవించిండు కాబట్టి ఆయన మనుషులలాగా ఈ లోకంలో వచ్చింది శరీరదారిగా కానీ దేవుళ్లాగా ఉన్నాడు తర్వాత ఒక మానవులాగా ఉన్నాడు కానీ ఆయన పాపం లేని వాడిగా జీవించిండు ఈ లోకపు మర్యాద నేను అనుసరించలే ఆయన ఎట్లా తండ్రి చిత్తాన్ని పర్ఫెక్ట్ గా నేను కాబట్టి ఆ రీతిగానే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా వెళ్ళేటప్పుడు ఎన్నో అన్ని విషయంలో శోధింపబడతావు ప్రతి దశలో ఆయన శోధిస్తా ఉంటాడు మనం శోధనలో పోతా ఉంటాం మనం శోధనలోకి కానీ వాటిని మనం జయించాలా కొన్ని శోధనలు మనకు కావాలని తెచ్చుకుంటాం కొన్ని అవిధేత వల్ల వస్తాయి కొన్ని దేవుడి నేను పరిశీలిష్టానికి నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన ఇస్తూ ఉంటాడు అది ఏంది అనేది నీ వ్యక్తిగత ప్రార్థనలు నువ్వు అడిగినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు ఇది ఎందుకు వచ్చింది ప్రభా అని ఆయన మనం అడిగినప్పుడు ఆయన తప్పక ఇది చూపిస్తాడు కాబట్టి కొన్ని బలహీనతలు మనం ఉన్నప్పుడు దాని నుంచి నీ పొందాలంటే నీ శ్రమలో కూడా పోక తప్పదన్నట్టు ఎందుకంటే నేను ఎన్నిసార్లు హెచ్చరించినాగా నువ్వు ఇంకా అదే శ్రమలో ఉన్నావు కాబట్టి ఇప్పటి నుంచి అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా అనే విషయము ప్రభు ఒక దశలో నేర్పిస్తా ఉంటాడు అన్నట్టు కాబట్టి అందుకు శ్రమలుగుండతూ ఉంటాం అది మనం గ్రహించగలుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి దశలో కూడా ఆయనకు మన విధేత చూపించి ఆయన దాని నుంచి మనకు వెళ్లగల్పించే గొప్ప దేవుడు ఆయన పశ్చాత్తాపంతో వినయంతో ఆయన సంధిలో ఉన్నప్పుడు ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి తప్పక మనకు విజయం అనుగ్రహిస్తాడు కాబట్టి సజీవంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి అంటే నీ ఆత్మను నీ ప్రాణము నీ శరం ఈ మూడు దేవుని సమర్పించుకున్నప్పుడే ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటాడు పౌదు కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా ఉంటే ఆయన ఆ యుక్తమైన సేవ దేవునికి అనుకూలమైన వారి లాగా పరిశుద్ధత కలిగి మనం జీవించలేమన్నట్టు కాబట్టి సంపూర్ణంగా దేవుని సంపూర్ణంగా అర్పించుకోవాలా మనం అంటే సంపూర్ణంగా సమర్పించుకోవాలా కాబట్టి నువ్వు నిన్ను అన్ని విషయాలు నలగొట్టుకోవాలి అంటే మన ప్రార్థనలో మనం నల్లగొట్టబడాల మన జీవితాలు ఒకర్వా ప్రార్థన చేసి మా మనోరాలు మిద్ది బిల్డింగ్ పడిపోయిందంట సీరియస్థన చేస్తారా ఓకే తప్పకుండా ప్రార్థన చేద్దాం అందరు ఏకీభవించి ప్రార్థన చేద్దాం అట్లన్నీ సీరియస్ చేయండి లబ్బి లభ్యత గురించి మేము ప్రార్థిస్తాం ఆ మనవరాలు ప్రభావ బిల్లి నుంచి కింద పడిందంటే ప్రభావ ఆ బిడ్డ మీ కృపలో జ్ఞాపకం గొప్ప దేవుడ మీ తాకండి ప్రభావ మీ జీవంతో నింపమని ప్రార్థిష్టమైన ప్రతి శీకర శక్తులను గర్దిస్తున్నాం ఏస్తుక్రీస్తున్నాము ప్రభావ సమృద్ధికరమైన జీవాన్ని ప్రభా బిడ్డలు మేము ప్రకటిస్తాం మేము ఆ బిడ్డకి మీ జీవంతో నింపండి స్వస్థపచ్చని ప్రభావ సోదర మండగాన్ని కొట్టివేని ప్రభ అయినా మీరు స్వస్థపచ్చే గొప్ప దేవుడు ప్రభ నా దేవు నా ప్రభ అప్పటి గురించి మేమందరం ప్రార్థిస్తుంది ప్రభ మీరే స్వస్థాన్ని గురించి మీ జీవంతో నింపి అప్పటి మీకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని సుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి సీరియస్ అదే బ్రదర్ ప్రార్థన చేసినాం దేవుడు కార్యం చేస్తాం ధైర్యంగా చూడండి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లోకపు మర్యాదను మనం అనుసరించొద్దని చెప్తుంది కదా రెండో వచనంలో ఉత్తమను అనుకూలమైన ఆయన సిద్ధాన్ని మనం సంపూర్ణంగా మనం నిర్వర్తించాలనే విషయం చెప్తుంది అక్కడ కాబట్టి మనం రూపాంతం పొందాలి అంటే సంపూర్ణంగా మనం ఆయన సనిలో మనం ఆయనలో మన సంపూర్ణతలో మనం అనే విషయం మనం చేస్తుంది దేవుని ప్రణాళిక మన ద్వారా జరగాలి దేవుడు అని చూస్తుంటే మనం గ్రహించాలి కాబట్టి ప్రతి ఒక్కరు గారు ఆయన ప్రణాళిక ఆయన తప్పగా ఆయన నెరవేర్చు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పదమూడవ పదకొండు ప్రచారం మరియు మీరు కాల మెరిగి చూడండి మరియు కాల మెరిగి నిద్ర తెలుసుకొని అలాగూ చేయడి కాబట్టి ఫైన్ చూసినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నిన్ను పొరుగు అని ప్రేమించమని చెప్తుంది అన్ని వాక్యం అని చెప్తుంది అక్కడ తర్వాత ప్రేమ పొరుగు వానికి చేయదు అంటే మనం ప్రేమిస్తే వాళ్ళకి క్యూడు ఉండదు అంటే ప్రేమ కలిగిన ధర్మశాస్త్రం నెరవేర్చు దేవుని వాకి నెరవేర్చుకోమంటే కాబట్టి మరియు మీరు కాలం అంటే మనం ఏ కాలంలో ఉన్నాం ఎలాంటి సమయంలో మనం ఉన్నామని నిద్ర వేళ అయిందని తెలుసుకొని అలాగే చేయడి చూడండి మనము విశ్వాసం అయినప్పటి నుండి అంతేనా మనము విశ్వాసం కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది అంటే ఇప్పుడు రక్షణ అనేది మనకు చాలా అవసరం మనం విశ్వాసలం ఇప్పుడు మరీ విశేషంగా అంటే ఎలాంటి ఎలాంటి కాలంలో మనం ఉంటుంది ప్రతి దశలో నీ రక్షణ మరి బహు జాగ్రత్తగా నువ్వు ఉండాలనే విషయం ప్రభు అక్కడ కాబట్టి నీ ఆత్మీయ జీతాన్ని నువ్వు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకొని నీ ఆత్మను కాపాడుకోవాలా మరియు విశేషంగా నిన్ను నువ్వు సంపూర్ణంగా అంతవరకు అనేక వరకు నువ్వు జీవించాలా అనేకులను సిద్ధపరచాలా రాత్రి చాలా గడిసి పగల సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణంలో ఇప్పుడు మనం ధరించుకోవాల్సింది ఏంది అంధకార క్రియలను విసర్జించాల ఈ లోకమంత అంధకారంలో ఉంది చీకటి క్రియలతో ఉంది చీకటి కాలంలో ఉంది చీకటి ఇదంతా ఈ లోకమంత అంధకారంతో అంధకారంలో ఉంది కాబట్టి వాటిని విసర్జించాలా చే తేజ సంబంధమైన యుద్ధోపకరణంలో అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణంలో మనం ధరించుకోవాలంట ఇప్పుడు మనం అంటే వెలుగును ధరించుకోవాలా వెలుగు ధరించుకోవటం అంటే యుద్ధం యుద్ధప కాదు అదొక ఆయుధం అనట్టు అంటే చీకట్లో ఉన్న జనులకు వెలుగును నువ్వు చూపించాలంటే యుద్ధోపకరణంలో ధరించుకోవాలా ఇప్పుడు కాదంటే అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అన్నట్టు కాబట్టి ప్రతి దశలో మనము ఆయన కొరకు మనము జాగ్రత్తగా జీవించాలా అనే విషయం ప్రభు మనకు చెప్తున్నాడు చూడండి ఆ రీతిగానే చూడండి ఎందుకంటే ప్రతి దశలో కూడా మనము ఆయన మీద ఆధారపడి మనం జీవించాల విశ్వాసం కలిగి మనం జీవించాలా పేతురు విషయం మనం చూసినప్పుడు ఆయన ఆ వాళ్ళందరినీ పంపించిన తర్వాత పద్నాలుగోధ్య మతై తర్వాత పద్నాలుగో అధ్యయంలో మనం చూసినప్పుడు పద్నాలుగో అధ్యాయం పేతురు మతృస్తు వార్త పద్నాలుగవ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు మనం చూసిన ఇరవై మూడు రెండవ వచ్చిన నుంచి మనం చూస్తే ఆయన నాలుగవ జామున ఆ సముద్ర తీరిన శిష్యులందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆ సముద్ర తీరిమ పోతా ఆ గాలి చేత అది కొట్టబడతా ఉన్నప్పుడు భయంతో భయంకరంగా ఉన్నప్పుడు ఆ నాలుగవ జామున ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు భయపడతారు ఆ అలాల చేత ఉన్నప్పుడు అప్పుడు పేతులు అన్న ప్రభు అంటాడు భయపడకూడదు నేనే అంటాడు కాబట్టి ఈ లోకం కూడా ఈ లోకపరమైన అలలతో మనం ఒక దశలో మనం కొట్టబడతా ఉంటాం కదా ప్రభు మనకి ఎప్పుడు సమీపంగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా ప్రార్థించడానికి వెళ్ళిండు ఆయన అంత బిజీగా ఉండి కూడా ఆయన ప్రార్థనలో గడిపిండు కాబట్టి మనం ఏం లోకంలో చేసినట్టు ఉండదు కానీ ప్రార్థనే సరిగా మనం చేయలేకపోతాం ప్రభు క్షమించాల చూడండి ఆయన ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏం జరిగిందన్నప్పుడు వాళ్ళు ముందుగా వెళ్ళిపోతా ఉంటే ఆ ధోని అలల చేత కొట్టుతూ ఉంటుంది కొట్టబడతా ఉంటుంది అన్నట్టు అప్పుడు ప్రభు ఒక విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నేనే అన్నాడు అప్పుడు పేతురు అంటాడు ప్రభా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచే అధికారం నా కొడు ప్రభు పేతురుతో అంటాడు ప్రభు నువ్వు రమ్ రమ్మని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు సముద్రంలో ఉన్నారు అలలతో కొట్టబడుతున్నారు ప్రభు అక్కడ నిలబడిన్నాడు ఇది ఇది ఎట్లా మనం అర్థం చేసుకోండి చెప్పండి మన జీవితం కూడా అలతో అలగుతో కొట్టబడే జీవితమే ప్రతి దశలో గాలి చేత కొట్టబడతా ఉంటాం కానీ మనం మటుకు పడిపోం అందులో పడిపోం ఎందుకంటే వాటన్నిటినీ సృష్టించిన దేవుడు ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం భయపడద్దు కాబట్టి ప్రతి సృష్టి కూడా నీకు లోబడాల్సిందే అని అక్కడ మన జ్ఞాపకం చేస్తుంది కానీ పేతురుతో అంటున్నాడు ప్రభు ప్రభ్వాత నాకు సెలవి ప్రభు పేతురు కొంత దూరం కాబట్టి సెలవునప్పుడు ఎందుకు నీల మీద నడ అంటే ఓడ ఉంది అక్కడ తర్వాత ఆ సముద్రం అంతా నిమ్మలం అయిపోతుంది తర్వాత రమ్మని చెప్పినప్పుడు ఓడలో యువతలో శిష్యులు ధోని ఉన్నది అక్కడ నీళ్ళ మీద ప్రభునడు మధ్యలో సముద్రం ఉంది సముద్రమే నిలబడ్డాడు కాబట్టి నిలబడి సముద్రం మీద వీళ్ళు పడవలో ఉన్నారు ఓడలో ఉన్నారు తర్వాత పేతురు అక్కడ నడుస్తున్నాడు కానీ ఆయన ఓడ వేసుకుని కూడా వేసుకో దగ్గర పోవచ్చు కానీ ఎందుకు అక్కడ నీళ్ళ మీద నడవని చెప్పిండు కాబట్టి ఒక దశలో కూడా మన ఫైతుని దేవుడు పరిరక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటకు ఎప్పుడైతే మన విశ్వాసంతో దాన్ని స్వీకరించి మనం నడుచుకుంటామో కాబట్టి పేతుడు కూడా ఆయన సెలవిచ్చిన మాట చొప్పున కొంత దూరం నడిచేయండు తర్వాత గాలిని చూసి భయపడాను అన్నట్టు అప్పుడు మునిగిపోయిండు సందేహపడం అంటే చిన్న అవిశ్వాసం వచ్చింది ఆయనలో ఈ లోక విధానంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక దశలో మనం కూడా ఏం చేస్తామంటే ప్రభుని చూసినా పేతురు నడిచిన నీళ్ళ మీద అటు ఇటు ఎప్పుడైతే చూసిండో అప్పుడు మునిగిపోయినాయ అంటే ఆయనలో సందేహం వచ్చింది సందేహ పడినట్టు కాబట్టి ఒక దశలో అంత దూరం నడిపించిన దేవుడ కొంచెం నడిపించడా నడిపిస్తాడు అంటే దాని అర్థం అంటే నువ్వు సమస్య మీద కూడా నువ్వు నడవగలవు నీళ్ళ మీద కూడా నువ్వు నడవగలవు అని ప్రభు చెప్తుండ అక్కడ ఆయన మాట అలాంటిది అన్నట్టు ఆయన వాక్యము శాశ్వతమైంది ఆ వాక్ ఎప్పుడైతే మన విధేత చూపిస్తామో అనేక జీవితాలలో కార్యం జరుగుతుంది అన్నట్టు ఆ వాక్ అంత పవర్ఫుల్ దేవుని వాక్యం కానీ వాళ్ళు నడిచిండి కొంత దూరం తర్వాత మునిగిపోయింది అల్పవిశ్వాసే ఎందుకు సందేహపడ్డు కాబట్టి ఒక దశలో మనకు సందేహం వస్తూ ఉంటుంది ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందా కానీ ఏమి కాదు ఆయన నిన్ను ఇడవడు ఎడబాయడు పర్వతాలకు తొలగినా కానీ ఏమొచ్చినా కానీ ఈ లోకమే తారుమరైనా కానీ ఆయన ఒకటి నేను విడిచిపెట్టదు ఆయన కృప నేను విడిచిపోదు నువ్వు ఆయన కృపలో ఉన్నంత కాలం ఆయనలో విశ్వాసంగా సంపూర్ణంగా ఉన్నంత కాలం కాబట్టి మనం కూడా ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం మనం జీవించాలనే విషయం మన ప్రభు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఇట్టి సేవ మీకు యుక్తమైంది అని ప్రభు చెప్పినంటే మనం ఆ రీతిగా సంపూర్ణంగా మనము అలాంటి సేవ చేయకపోతే ఈ లోకంలో ఆయన కొరకు మన సాక్ష్యం ఇవ్వలే అందుకే యోగన గురించి మనం చూస్తాం వాకింగ్ చూసి నేను ముగిస్తా యోనా గ్రంథం అని చూసినప్పుడు మొట్టమొదటి యోనా దేవుడు వాక్ ప్రత్యక్షమైంది నినివే పట్నము నాశనం కాబోతుంది యోనా నువ్వు లేచి నినియో నినియోపట్నానికి వెళ్ళి దానికి భయంకరమైన శ్రమ రాబోతుంది నలభై దినాల్లో శిక్ష రాబోతుంది కాబట్టి నువ్వు పోయి వాళ్ళకి సువార్త ప్రకటించు అన్నప్పుడు యోనా ఏం చేసిండే కొంత అవిధేత చూపించాను ఏం చేసిండు నినివేకపోకుండా తరశిశుకు పోయిండు ఆయన చూడండి నినివేకపోకుండా తరశిశుకు పోయిండు ఎందుకు పోయింది తరశిశుకి చెప్పండి ఎందుకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ లోకపు మర్యాద అన్నట్టు ఒక విధంగా అర్థం చేసుకుంటే కాబట్టి దాన్ని అనుసరించాలి కాబట్టి ఆయన తర్శిష్కి ఎందుకు పోవాలా యోనా దేవుడు చెప్పిన వాకు యోనాకు ప్రత్యక్షమైన అంటే దేవుని వాకు అంటే దేవుని వాక్యం ప్రత్యక్షమైంది ఆ కొత్త నిబంధన కాలంలో కూడా యోహాని దేవుని వాక్యం వస్తుంది ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని వాక్ వచ్చినప్పుడు ఆయన పోయి అరణ్యమంతా కేకలు వేసుకుంటూ పర్లోకరాజ్యం సమీపించింది అని ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిండు ఆయన అనేకులకు మారుమునిస్ పొందాలని చెప్పి మారుమునిసిన వాపసం ఇస్తూ లోకమంతా కేకలు వేసుకుంటూ దేవుని సువార్త ప్రకటించింది పర్లోకరాజ్యం గురించి ఆ వాకుకు విధేయత చూపించింది ఆయన కాబట్టి ఇక్కడ యోనా చూస్తే ఆ యోన విధేయత చూపించుకొని ఆయన ఏం చేసిండు పోయిండు తర్శిషిపోయిండు తర్వాత ఆ సముద్రం మీద గొప్ప అలలు తుఫాను తర్వాత ఒక త్రిమెంగులం వెంగటం అవన్నీ మనకు తెలిసండి కానీ ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే తర్వాత ఆయన శాప గర్భంలో ఆయన ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన ఆ శాప బయటికి రావటం ఆగ్రహించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం తర్వాత రెండో రెండో దేవుని వాకు యోనాకు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు సువార్త ప్రకటించింది అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నాం అంటే సువార్త ప్రకటించుకుంటే నీకు శ్రమ అని చెప్తుండ అక్కడ సంపూర్ణంగా మనము ఎందుకు ఒక దశలో మనము ప్రకటించుకున్న ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం అంటే ఎన్నో బలహీతలు వస్తూ ఉంటాయి మనం ఏదో ఒకటి మనం చెప్తూ ఉంటాం అది కానీ ఏదైనా ఉండొచ్చు అది ఉంటే కూడా కానీ పతిదీ నువ్వు షేధించుకోవాలా పతిదీ నువ్వు షేధించుకోకపోతే కానీ మనం చేయలేం ఆయనకి ఏ బలహీనత ఉందో తెలుసు ఒకనొక దినము కొంత కాలం తర్వాత ఇస్రాయల్ ప్రజలను వాళ్ళు వచ్చి ఒక ప్రవచనం ఉంది కాబట్టి అది ఎప్పుడో జరగబోయే ప్రవచనం కదా దాని గురించి ఎందుకంత చింత ఎప్పుడో జరగబోయే దాని గురించి ఎందుకు అంతగా చింతించాలా ఏదో జరగబోతుందనేది ఎందుకు భయపడాలా రేపటి దినం ఏమవుతుందో కొంతకాలం పోయిందాక ఏమైపోతుందో ఆ టైంకి నాకు నా పరిస్థితి ఏందని ఎందుకు అంతగా ఆలోచించాలా ఆయన తలుసుకుంటే ఏమన్నా చేయగలడు కదా నువ్వు నమ్మితే ఫేతును నమ్మిడి కొంత కొంత దూరం పోయిండు తర్వాత అనుమానించిండు మునిగిపోయిండు నువ్వు నేను అట్టుండద్దు నువ్వు నీల మీద నడవగలవు అంటే నువ్వు సమస్య మీద నడవాలా అది నీ కాళ్ళ ఉండాలన్నట్టు నువ్వు అట్ట తారి నీ ఫేతునట్ట విశ్వాసాన్ని అట్ట బలపరుచుకుంటే గాని రాబోయే దినాల నువ్వు ఆయన కొరకు సేవ చేయలేదు అలల చేతును కొట్టబడతా ఉంటావు తుఫాన్లు ఎదురవుతూ ఉంటే అయినాగా నీ నువ్వు ప్రయాణం చేయాలా అది నీకు సాధ్యం ఎందుకంటే ఆయన అధికారం నీకు కాబట్టి చూడండి కాబట్టి ఆయన ఎప్పుడో జరిగే ప్రవచనం కోసం ఆయన ఏం చేసిండు సువార్త ప్రకటించలే తర్వాత ఏం జరిగింది ఆయన ఎప్పుడైతే సువార్త ప్రకటించిండో వాళ్ళంతా గోని కట్టుకొని మారుమనిసి పొంది పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని క్షమించి దాని శిక్ష నుంచి తప్పించిండి అన్యులు కదా వాళ్ళంతా చూడండి ఒక యో తర్వాత ఏం చేసిండు శ్రమలో పాలై మళ్ళా వచ్చినాడే దేవుని దగ్గరికి మనం కూడా అంతే ఎంతకాలం నువ్వు సువార్త చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ మన సువార్త చెప్పాలా ఎంతకాలం నీలో ఉన్న సత్యాన్ని బయలుపరచుకోకుండా దేవుడు ఎంతకాలం నీలో పెట్టుకుంటూ అది ఏదో రోజు నువ్వు అది అది నీ ద్వారా దేవుడు చెప్పిస్తాడు అవిధేత చూపిస్తే ఖచ్చితంగా శ్రమలు కాబట్టి అందుకంటాడు పావులు సువార్త ప్రకటించుకుంటూ అయ్యో నాకు శ్రమ కాబట్టి ఎందుకు శ్రమ సువార్త ప్రకటించకపోతే ఎందుకు శ్రమ అంటే నువ్వు సువార్త ప్రకటించకపోతే వాళ్ళు నశించిపోతారు వాళ్ళు నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు కదా నిన్ను నీ పొరుగు ప్రేమించడం అంటే వాళ్ళు నశించిపోతుంటే నీకు ఇష్టంగా నిన్ను వాళ్ళు ప్రేమించినట్టేనా కాదు కాబట్టి నువ్వు ప్రేమిస్తే నువ్వు సువార్త ప్రకటిస్తావు వాళ్ళు నువ్వు ప్రేమించలే సువార్త చెప్పే నువ్వు వాళ్ళని దేశిస్తున్నట్టు ప్రేమ లేకపోతే ఇంకా దేశమే ఉంటుంది నువ్వు సువార్త ప్రకటించకపోతే నువ్వు నువ్వు అని ద్వేషిస్తున్నట్టే ఒక విధంగా చెప్పాలంటది అని ఎంతవరకు కరెక్ట్ మీరే అర్థం చేసుకోండి నువ్వు ప్రేమ నువ్వు ప్రేమ ఉంటే అని వాక్యం ప్రకటిస్తావు ప్రేమ లేకపోతే ఇంకేముంటుంది ద్వేషమే ఉంటుంది ఇంకా అంతకుమించి ఏం ఉండదు ప్రేమ ఉంటుంది ద్వేషం ఉంటుంది పగ ఉంటుంది ప్రేమ పగ రెండు ఉంటాయి కాబట్టి నువ్వు నువ్వు ప్రకటిస్తలేవంటే నీలో ఏదో ఉన్నట్టు బలహీనత కాబట్టి అందుకే ప్రతి దశలో మనము జాగ్రత్తగా జీవించాలా యోనకి ఆ బలహీత ఉంది కానీ ఆయన చూసి ప్రకటించి కూడా ఆ పట్టణ పెట్టడం నాశనం కావద్దు చూడండి ఇలాంటి బలహీతలు కూడా ఉంటా ఉంటాయి కాబట్టి మనలో ఉండడానికి వీలు ఒకవేళ ఉంటే వాటి మనం బయటికి రావాలా అందుకే మనము సువార్త ప్రకటించాలా అనే విషయం రెండు వాక్యలు చేసి నేను ముగ్గుస్తాను గలకిలకు రాసిన పత్రికలో పౌలు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాను గలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలో మీరు బహుగా పరిగెత్తి చుంటిరి అంటే మీరు బాగానే పరిగెత్తుతున్నారు కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ మనం పరిగెత్తా ఉన్నారు కానీ సత్యములకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించను అంటే సత్యములకు విధేయులు కాకుండా అంటే దేవుని వాక్యాన్ని సత్యానికి విధేయత చూపించుకొని ఎవడు మిమ్మల్ని అడ్డగిస్తున్నాడు ఎందుకు వస్తుంది అడ్డంకులు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అడ్డంకులు రాకుండా ఉంటాయా అతిదీ అడ్డంకులే మనకి లోకంలో కాబట్టి చూడండి ఇక్కడ మనం చూస్తే మీరు బాగానే పరి అంటే ఒకప్పుడు బాగా పరిగెత్తిన వాళ్ళు బాగా సేవ చేసిన మనం అంతా కదా ఒక దశలో మన గురించి అని కాదు కానీ సత్యం విధేయులు కాకుండా అంటే దేవుని సత్యానికి ఏసు ప్రభుకి విధేయత చూపించుకుని ఎవడు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు దుష్టుడే కదా అడ్డగించేది కొచ్చిన మార్క్ అక్కడ ఏది నేను అడ్డగిస్తుంది నీ శరీరం అడ్డగిస్తుందా నీ ప్రాణం అడ్డగిస్తుందా నీ ఆత్మ అడ్డగిస్తుందా ఏ బలహీత మనకు అడ్డగిస్తుంది కాబట్టి అది అడ్డగిస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి అందుకు వాటి అన్నింటినీ పౌలంటుడు సజీవయాగంగా మీ ప్రాణాత్మలను నీ శరీరంలో ఆయనకి సమర్పించుకొని దేవుని వాచ్యం బట్టి మిమ్మల్ని బతునాడుకుంటున్నా కాబట్టి ఇవన్నీ ఆయనకి సమర్పించకపోతే ఎన్ని అడ్డంకులు అన్నట్టు నీ శరీరాన్ని కూడా నువ్వు జయించాలా ఎన్నో బలహీతలు శరీరాన్ని జయించలేకపోతే నువ్వు మనం ఈ లోకమైన శ్రమలు ఏం జయిస్తాం నీ నీ శరీరాన్ని నీ నీ నిన్ను నువ్వే కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం మనమే కంట్రోల్లో లేకపోతే మన అవయవాలు మనకు కంట్రోల్ లేకపోతే నీ ఆత్మ నీ ప్రాణము కంట్రోల్ లేకపోతే ఆయన కొరకు మనం జీవించలేము అన్నట్టు అందుకు చూడండి ఎవరు మిమ్మల్ని అడగించి ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచేవాడిన వల్ల కలగలేదంట అంటే ఈ ప్రేరేపణ కానీ ఎవరి వల్ల కలిగింది ఖచ్చితంగా దుష్టు కలిగింది కాబట్టి కింద పులిసిన పిండి కొంచెం ఏమన్నా ముద్దంతా పులి చేయడం కదా కదా కాబట్టి కొంచెం పులుపున్నా కానీ ముద్దంతా చెడిపోతానంట అట్లనే ఒక చిన్న బలంగా నీలో ఉన్నా కానీ నేను అంతా అడ్డగిస్తూనే ఉంటుంది అన్నట్టు కదా ఒక ఒక అవయవంలో ఒక మనిషిలో ఒక గుండె ఏదో నరం ఏదో తెగిందనుకో అది ఒక్కటి చాలు మనిషిని చంపడానికి ఇది ఆత్మీయ దశలో నేను అడ్డగించడానికి ఏదో ఒక నియమం అడ్డగిస్తా అది మనం గ్రహించాలా కాబట్టి అందుకే మన ప్రభు ఒక విషయం చెప్తున్న అక్కడ ఏదైతే ఉన్నప్పుడు యవన్ స్వార్థ అధ్యాయము యవన్ స్వార్త యవన్ స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో గోదమ గింజ ఇది మన ప్రభు ఆయన మరణించక ముందు శిష్యులతో చెప్తున్న మాట గోదమ గింజ భూమిలో పడి చావకుడి నెలల అది ఒంటిగానే ఉండును కాబట్టి ఏదైనా ఒక విత్తనము భూమిలో పడకుండా పడితే అది ఒంటిగా ఉంటే అది దానివల్ల ఏం ఫలించదన్నట్టు ఏం ఉండదు అన్నట్టు కాబట్టి ఆ ఆ విత్తనం చచ్చిపోవాల అది భూమిలో చనిపోతే కానీ అది మొక్క రాదన్నట్టు అంటే మనం అర్థం చేస్తూ ఒక విషయం అక్కడ ప్రభు మనకు జ్ఞాపకం ఆయన మరణం గురించి చెప్తుంది ఈ వాక్యం చూడండి అది ఒంటూనే ఉండును అది చాకపోతే ఒంటూనే ఉంటుంది అది దానివల్ల ఏ లాభం లేదంట కాబట్టి మనము శరీరంగా జీ అది మనలో మన మన విత్తనంలాగా ఉండి అది ఆ విత్తనము చనిపోకపోతే ఫలం రాదన్నట్టు అంటే ఎట్లా అది నన్ను ఎట్లా అర్థం చేసుకోవాలా అది చచ్చిన బహుగా బహు విస్తారంగా పలించును అంటే చనిపోతే ఫలిస్తంట అట్లనే మన ప్రభు చెప్తున్నాడు తన ప్రాణమును తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు అంటే ఇది ఈ విత్తనం ఎట్లా అర్థం చేసుకోవాలా నీ ప్రాణం నువ్వు నువ్వు ఏం చేస్తూ నువ్వు ప్రేమిస్తే అంటే దాన్ని ప్రేమించడం అంటే మంచి చూసుకోవాలి ఏం కాకుండా మన శరీరం మంచి కాపాడుకోవాలా అది ఫిజికల్ లేయర్ లో కాబట్టి నీ ప్రాణం అంటే నీ ప్రాణాన్ని నువ్వు అంటే నువ్వు చచ్చిపోతావేమో ఏమైనా అవుతుందేమో నాకు ఏదైనా ఆపద అవుతుందేమో నేను చచ్చిపోతానేమో అని ఒక భయం అన్నట్టు ఈ ప్రాణము అనేది అట్లా ఒక బలహీతన అందుకే ఆత్మ ప్రాణము శరీరం ఈ మూడు కలిసి దేవుణ్ణి స్తుతించాలా దేవునికి లోపడి సమర్పిస్తే కానీ ఆయన ఆత్మకు సమర్పిస్తే కానీ అది ఆయన కంట్రోల్లో ఉండదన్నట్టు ఇక్కడ కంట్రోల్ లేదు ఇక్కడ ప్రభు చెప్తున్న ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవము అంట కాబట్టి నీ ప్రాణాన్ని అంటే సంపూర్ణంగా నువ్వు దాన్ని తృణీకరించుకోవాలా నిన్ను నువ్వు తృణీకరించుకొని ఏం చేయాలా నీ ప్రాణము నీ శరీరం నీకు అడ్డొస్తున్నా కాబట్టి అన్నిటిని నల్లగొట్టుకోవాలా ఛేదించుకొని నువ్వు దాన్ని దాని జయించి విజం పొంతే గాని ను నిత్య జీవం పొందుకోవాలని చెప్తున్నక్కడ తర్వాత ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను ఆయన ఆయన వెంబడించాలంట ఆయన సేవించే వాళ్ళు ఆయన సేవ చేసే వాళ్ళు ఆయన శిష్యులు పరిస్థితి ఏంది ఏసుప్రభుని వెంబడించిన శిష్యులు ఎలాంటి సేవ చేస్తున్నారు ఆయన వెంబడించే ఎలాంటి సేవ చేయాలా ఏ రీతి వాళ్ళ జీవితాలు ప్రభు కొరకు ఉండాలా అని చెప్తున్నక్కడ ఆయన వెంబడించడం అంటే ఆయన ఏం చేసేయండి ఈ లోకంలో అవన్నీ మనం చేయటం అన్నట్టు తన ప్రాణాన్ని త్యాగం చేసింది కదా సెలవు మరణం మీద ఆయన కొరకు అనేకులకు రక్షణ కారు కూడా అయింది ఆయన అంతగా త్యాగం చేసుకుని తన్ని చిత్తానికి అంతగా విదే చూపించిండు కానీ చివరికి వచ్చే వారికి వేరే డైరెక్షన్ వెళ్ళిపోతాం చూడండి అప్పుడు నేను ఎక్కడుండడు అక్కడ నా సేవకుడు ఉండు కాబట్టి ఆయన ఎక్కడుండడో అక్కడ ఆయన సేవకుడు ఉండాల ఇప్పుడు ఆయన మనసు ఎక్కడుందో ఆయన ఎక్కడున్నాడు ప్రభు ఎక్కడుండైనా నశించిపోతున్న ఆత్మల వైపు ఆయన వాళ్ళ వైపు ఆయన కనులు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన కనులు ఎక్కడ చూస్తున్నాయి నినివే పట్నం వైపు ఆయన కనులు ఉన్నాయి అనిలో నశించిపోతున్నారు వాల్ పట్ల ఆయన కనులు ఉన్నాయి అందుకు యోనాన్ని పంపించిండు దేవుని వాక్కు ప్రత్యక్షమై కానీ యోన ఏం చేసి అక్కడ పోయిండు తర్వాత మళ్ళీ ఏదో ఒక రీతిగా మళ్ళా తెప్పించింది ఆయన యోన కాబట్టి ఇవన్నీ బలహీతలు అంటే శ్రామలకుండా పోయి మళ్ళీ స్వార్థ ప్రకటించాడు నువ్వు ఎక్కడ తప్పి ఎంత కాలం దప్పించుకొని తిరుగుతూ చివరికి మళ్ళీ ఆయన సందిగ్ధికి రావాల్సిందేనట్టు చూడండి అప్పుడు ఎక్కడున్నాను అక్కడ నా శివకుండును ఒక నన్ను నా తన్ని అతని ఘనపచ్చును కాబట్టి ఆయన గణపత్య దేవుడైన ఇప్పుడు నా ప్రాణము కలవర పడుతుంది నేనేమందును కాబట్టి ఆయన ప్రాణం కూడా కలవర పడుతుంది కాబట్టి ఎందుకంటే ఆయన కూడా ఒక మనవిలాగా ఉన్నాడు నీలాగా ఒక దశలో కలవరపడుతుంది నేను ఏమన్నాను ఇప్పుడు అంటే నీ ప్రాణం కూడా కలవరపడతా ఉంటుంది ఒక దశలో కలవర వస్తుంది కదా భయం వస్తా ఉంటుంది ఏమవుతుంది ఏమవుతుంది చచ్చిపోతే భయం వస్తూ ఉంటాను కానీ తండ్రి ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించము అన్నాడు ఆయనను ఎందుకోసమే నేను ఈ లోకానికి ఈ గడియకు వచ్చి ఈ గడియకు ఎందుకు వచ్చిను మన ప్రభు ఎందుకు ఆ గడియలో ఉన్నాడంటే అందుకోసమే ఈ లోకానికి వచ్చిండు కానీ ఒక దశలో శరీర బలంగీతలు ఎట్లా కానీ నేను ఎట్లా జయించినా కానీ మీరు కూడా అట్లనే జయించాలా నీ కలవరం వస్తుంది కూడా వచ్చిందని చెప్తుండ అక్కడ అయినా కానీ ఈ గడియ కొరకు నేను నేను నియమి నియమింపబడ్డ ప్రభ ఆయన ఆయన ఈ లోకంలో ఈ చివరి కాలం వరకు నువ్వు నన్ను నియమించుకున్నావు నీ నీకు ప్రణాళిక నా ద్వారా నెరవేరటానికి కాబట్టి నేను ఎన్ని స్థానాలు వచ్చినా ఏం వచ్చినా కానీ ప్రవ్వ నేను భయపడిన ప్రవ్వ తండ్రి చిత్తాన్ని మీరు ఈ లోకంలో ఎట్లా చేసినావు ప్రవ్వ నేను కూడా ప్రవ్వ నీ చిత్తాన్ని నేను చేయాలి ఇప్పుడు నాకు తందిగా ఉన్న ప్రభ ఈ లోకంలో కుమారుడుగా వచ్చినావు తండ్రి చిత్తాన్ని ఎట్లా నెరవే నెరవేర్తించాలా చూపించిన ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్న నేను ఇప్పుడు నేను కుమారుడి స్థానాలు ఉన్న ఇప్పుడు నేను ఎట్లా చేయాలా ప్రవ్వ ఈ గడికి నేను వచ్చిన ప్రభ ఈ కాలం ఈ చివరి కాలంకి ఎంతో ఓ ప్రవ్వ నేను నీ చెంత నడిపించాలా అని ఆయన మనసు ఆయన ఆత్మ మన కలిగి ఉన్నప్పుడు అవి మన తేడాగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి తండ్రి నీ నామము మైమపరచము అని చెప్పాను అంతటా నేను మైమ దానిని మైమపరిచె తిని మరలా మైమపరుతును అని ఒక శబ్దం ఆకాశం ఇచ్చాను తండ్రి తండ్రి కుమారుని సంభాషణ ఎట్లా ఉందనే విషయం ప్రభు చెప్తుండు ఎంత బాగుంది కదా చూడండి ఆయన తండ్రి ఉన్నప్పుడు కుమారుడు ఎట్ట తండ్రికి విధేత చూపిస్తుండూ ఆయన చిత్రానికి అది ఎంత భయంకరమైన శ్రమ అయినా కానీ ఎట్లా విద్యార్థి చూపిస్తూ ఒకరికొకరు ఎట్లా సంభాషణగా చూడండి కాబట్టి మన ప్రభువు ఇపుడు తండ్రిలాగా మనలో ఉండి ఎంతగా మనల్ని ఆదరిస్తున్నాడు ఎంతగా ఆయన చిత్తాన్ని ఆయన ఎంత సంతోషంగా నెరవర్తిస్తున్నాడు శ్రమ ఉంటుంది కదా ఈ లోకంలో కాబట్టి నేను దాన్ని మయం పరిస్థితి అని తర్వాత అక్కడ నిలిచిన వినిన జన సమూహము అంటే ఒక ఉరుములాగా వచ్చింది ఆ స్వరం ఉరుములాగా వచ్చింది తండ్రి స్వరం ఉరుములాగా వచ్చింది మరి కొందరు దేవదోతో మాట్లాడి అని చెప్పి ఆయనతో మాట్లాడారు అన్నారు ఒక్కొరొక రీతికి మాట్లాడుతున్నాను కానీ ఏస్తు ప్రభు చెప్తే ముప్పై వచ్చాను చాలా ముఖ్యమైనది అందుకు ఏస్తు ఈ శబ్దము నా రాలేదు ఈ శబ్దము నా రాలే సడన్ వాక్యం స్ఫ్ట్ అయిపోతుంది చూడండి ఇది నా రాలే మొట్టమొదట ఇరవై మూడు వరకు ఆరి గురించి చెప్తుండడు ఇక చివరికి వరకు ఏం చెప్తుడు ఇది నా కొరకు రాలేదు మీ చూడండి కాబట్టి ఇది మన కొరికి వచ్చారు అని చెప్తున్నాక ఇప్పుడు ఈ లోకంలో తీర్పు జరుగుతుంది ఉంది ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి తులసి చేయబడతాడు నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన అందరినీ నా ఎత్తకు ఆకర్షించుకుందని కాబట్టి ఆయన భూమి మీదకి ఎత్తబడితే మీద ఆయన సిలువు మరణం పొందితే గాని ప్రతి ఒక్కరూ ఆయన సిలువుతో ఆకర్షించుకోరు అనే విషయము ఆయన మరణం గురించి ఎట్లాంటి మరణం పొందబోతుండో ఆయన తన శిష్యులకి ఆ జనసము అన్నిటికీ ప్రకటిస్తా ఆయన చూడండి మన ప్రభు ఆయన మరణించేటప్పటికి ఎన్నో విషయాలు చెప్పింది కదా కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాకు మనకు ప్రత్యక్షమైనప్పుడు దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం దాన్ని అవిధేత చూపించకుండా విధేయత చూపిస్తూ మనం ముందుకెళ్ళి అనేకుల్ని ప్రభు చెందుకు మనం నడిపించాలా కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే పౌరులు ఒక విషయం అక్కడ చెప్తా ఉంటాడు ఎందుకు మనం సువార్త ప్రకటించాలా అనే విషయం మనం చూస్తాం కదా మొదటి కొరిందలు రాసిన పత్రిక చూస్తాం మన వాక్యం కాబట్టి సువార్త ప్రకటించుకుంటే మనకి శ్రమానం ఏ విధం చేతనైనా కొంతమందినైనా నేను సువార్త వాళ్ళని దేవుని సంది నడిపించాలని పౌలు ఆ రీతిగా తీర్మానించుకున్నాడు ఏ విధం చేతనైనా సరే ఎట్టని సరే ప్రభుని చెంత నడిపించాలా కాబట్టి అలాంటి ప్రయాసంలో ప్రభు మన నడిపించాలని ప్రార్థిస్తాం మన ఆత్మ మన ప్రాణం మన శరీరంలో ఆయనకి సమర్పించుకున్నప్పుడే ఇది యుక్తమైన సేవ అంటే పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి ఈ లోకపు మర్యాదను అనుసరించొద్దు ఈ లోకం మర్యాదను అనుసరిస్తే అలాంటి సేవ చేయలేం ఆ రీతిగా సంప్రతులు మనం పోలేం వా ఈ లోకాన్ని మనం ఛేదించుకొని ఆయన విధానాన్ని మనం చోటించి ఆయన చిత్తాన్ని ఆయన తలంపులకు చోటించి అమలు పచ్చుకొని అన్నికులు అని చెంత నడిపించాల పశుదులకు దేవాసు ప్రవానికి ఎంతో వందాలు ఇస్తాయా మా ఆత్మ మా ప్రాణము మా శరీరంలో మీకు సమర్పించుకుంటున్నాం అయినా గొప్ప దేవా ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం శరీర బలహీనతలు ఎంతగానే ఉంటాయి ప్రవ్వ కానీ వాటి అన్నిటి మేము ఛేదించుకోవాలా మా శరీరం అలగొట్టుకోవాలా మీ కొరకు త్యాగపృతమైన సేవను చేయాలా ప్రవ్వ అలాంటి సేవా జీతులకు మేము నడిపించండి ప్రవ ప్రతి క్షణం అయినా మీ మనసు ఎట్లుంది మేము మా మనసు అట్లా ఉండాలి కాబట్టి నైనా మా మనసు తొలగించండి మీ యొక్క మనసు మీ ప్రేమ మహరుదలకుమరించి అనేకులు మీ చెంతను నడిపించాలా మీ వాకుకు విధేత చూపించి అనేకులు ప్రకటించి మీ చెంత నడిపించాలా అలాంటి కృపను మాకు అందరికీ అనుగ్రించమని పరిశుద్ధ నామం ప్రార్థన తంది అన్న ప్రేయర్ రిక్వెస్ట్ రోజు చేసేది ప్రేయర్ రిక్వెస్ట్ తెలుసు కదన్నా వాళ్ళ కోసం ప్రార్థించండి ఇప్పుడు రవిచల బ్రదర్ వాళ్ళ మన్మరాలు కోసం కూడా చేయండి అన్న పాప ఉంది కదా రవిచల బ్రదర్ వాళ్ళ మన్మరాలు విషయంలో చేయండి అలాగే రవిచల బ్రదర్ కూడా హార్ట్ ఒకటి కిడ్నీ ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పారు కదన్నా దానికోసం కూడా చేయండి స్వరజన కోసం కూడా చేయండి అన్నా ఎవరో చెప్పండి అన్నా ఉన్నమే ఫోర్ మెంబర్స్ ఉన్నామేమో నా తన్యుల బ్రదర్ కళ్యాణి సిస్టర్ కావ్య సిస్టర్ చేశారన్నా ఓకే చంద్రశేఖర్ అన్న చేశారు బ్లెస్ అన్న స్థూద్రం పరిశుద్ర మైమల రాజానికి వందనాం ఏ స్రజానికి స్తోత్రం దేవాజానికి వందనాలు తండ్రి దివాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాం ఏ స్రజానికి స్తోత్రం దేవా దివా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా ఈ సజ రవి ముట్టండి దేవా దేవ అబ్బా హార్ట్ ముట్టండి కిడ్నీ ముట్టి తాకి స్వస్థపరచండి దేవానికి స్తోత్రం వాళ్ళకి మనమరాలను కూడా ముట్టండి దేవా అబ్బడని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా దేవాన్ని రక్త ప్రదూషణ ఇచ్చండి దేవానికి స్తోత్రం ఈ స్రజానికి వందనాథండి ఆ యొక్క మీరు రక్షించుకోండి దేవానికి వందనాలు తండీ ముఖ్యంగా దేవానికి స్తోత్రం దేవా ముఖ్యంగా మనజ బ్రదిష్టం మనజ బ్రద ముట్టండి ఒక కూడా ముట్టండి దేవా వాళ్ళ మంచి ఆరోగ్యం దయించండి నీ కృపలో భద్రపరుచుకొని దేవా నామానికి మహిమ తెచ్చుకున్న దేవా ఏ సజానికి దేవా సజానికి వందనాలు తండీ ముఖ్యంగా కావిస్టర్ ముట్టండి అప్పుడేగా దేవాని ఇప్పుడు సొంత నార్మల్ వెళ్ళిన దేవానికి వందనాలు ఏ స్తోత్రం దేవా దేవా అన్నన్ని ముట్టండి దేవా వాళ్ళకి ఇచ్చిన సంతానాన్ని ముట్టండి దేవాన్ని కిస్తూ దేవా అన్నకు మార్మస్ రక్షణ దయచేసి ఆ కుటుంబంలో సమాధానం దండి ప్రతి ఒక్క శోధనలు అడ్డుల ఆ కుటుంబాన్ని రక్షించుకొని దేవాన్ని అక్కడ సిద్ధపరచుకోండి ఏ స్వజాన్ని దేవా స్వరాజ్య బ్రద ముట్టండి దేవా ఆ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దండి దేవాన్ని ఎక్కిస్తూ దేవా ముట్టి తాకి స్వస్థ బిదల దయచేసి దేవానీ నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏ స్రజానికి దేవా ఏసుక్రీ సజానికి వందనాలు తండీ దేవానికి వందనాలు తండండి మరి కేబి ప్రేములు ఉన్న ప్రత్యేక బిడ్డని ముట్టండి వాళ్ళకున్న ప్రత్యేక అవసరతని మహిమలో తీర్చండి దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి ఏ స్రజానికి ఇస్తూ రేసు కూడా ముట్టండి దేవా ఆ యొక్క ముట్టి తాకి స్వస్థపరిచి బిడదల దయచేసి అన్ని కుటుంబాలు రక్షించుకొని మరి అందరినీ సేవలో వాడుకొని దేవాని నామానికి నామానికి మహిమ తెచ్చుకోమని ఎయిస్ నామ్ నామ్ తండ్రి ఆమెన్ ప్రెజ లాడ్ సిస్టర్యా స్తోత్రం ప్రభ పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు ఈ రాత్రి సమయమందు ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థనకు ప్రభ ప్రతి ప్రార్థనకు జవాబులు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా తండ్రి ప్రభ ఏ శుభ్రతని ముట్టండి ఆ బిడ్డలో నుండి యొక్క నరాల ముట్టండి ప్రభ నా తండ్రి ఆ కుటుంబంని రక్షించండి ప్రభా ఆ బిడ్డ ద్వారా నచ్చండి సంపూర్ణంగా సన్ని నీకు సమర్పించుకున్నట్టుకు ప్రతి ఒక్కరికి స్వస్థత హృదయం దయచేయండి ఆ కుటుంబంలో ప్రభ గొప్పకారం జరిగించండి శివ సాయి గురించి ఇప్పుడు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ మీరు ముట్టండి నాయన ఆ హార్ట్ సమస్యల నుంచి ప్రభ మీరే విడుదల దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రభా గాయపన్న ముట్టి స్వస్థపరచు దేవుడవు ఏ ఒక్క బిడ్డ కూడా విడనాడువాడో కాదు నాయన ప్రేమ ఎంతో గొప్పది నీ వాత్సల్యం ఎంతో పరిపూర్ణమైనది ప్రభ ప్రతి ప్రభను సమానంగా ప్రేమించే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసే మరి రవిచంద్ర బ్రదర్ ని ప్రార్థిస్తున్నాం ప్రభ అబ్బే యొక్క కార్డియా సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం ని సాల్వ్ చేయండి ముట్టండి స్వస్థపరచండి నడి నెత్త వరకు ప్రభ ప్రతి విధమైన తండ్రి నొప్పిని గాయం ను తండ్రి ప్రతి సమస్యని ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం దాయి చేయండి తండ్రి మరి రవిచంద్ర గురించి ప్రార్థిస్తున్నాం హార్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయంలో కార్యం జరిగించండి తండ్రి ఎసీయా గాయపడిన హస్తంలో ముట్టండి నండి ప్రతి విధమైన నచండి ఆ నొప్పిని ప్రభ ఆ బిడ్డ నుంచి దూరపరచండి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ఆ బిడ యొక్క మనమరాలు ప్రభ మరి మేడమి నుంచి కింద పడిందని ఇప్పుడే వార్త వచ్చింది కనుక బిడ ముట్టని తండ్రి ప్రభ సజీవులెక్కలు నిలబెట్టండి ఎలాంటి అపాయం జరగకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభ స్వస్థత కలిగ చేసి నండి ఆ బిడ్డని ప్రభ ఆరోగ్యంగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభ రతని మనోజ్ బ్రదర్ గురించి రెండు క సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ కుటుంబ సమస్యలన్నిటిలో వెల్లండి తోడై ఉండండి ప్రతి సమస్యకు నతన్ని పరిష్కారం దయచేవాడు బ్రదర్ యొక్క కడుపు నొప్పి విషయంలో కార్యం జరిగించండి నాని నడి నతిని చరికాల వరకు ప్రభ కుటుంబంలో ప్రతి ఒక్క వేళ మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా స్వరాజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తన్ని టైఫాయిడ్ నుంచి ప్రభ సంపూర్ణ విడుదల దయచేయండి బలహీనతల నుంచి ప్రభ సంపూర్ణంగా బలవంతునుగా దయచేయండి ఏసీ రథని ప్రభ ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం ఉద్యోగ విషయంలో కార్యం జరిగించండి ఏసీనతండి మరి కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను బలపరచండి విశ్వాసంలో ముందుకు స్థిరపరిచి నడిపించండి ఆమె ఇద్దరు బిడ్డలకు స్కూల్స్ విషయంలో ప్రభా ప్రార్థిస్తున్నాం కార్యం జరిగించండి ఆటంక పరుసలు అంధకార శక్తులను బంధించండి ఏసీనతని భర్తను ముట్టండి ప్రభా ఆయన కూడా తండ్రి ప్రభా సంపూర్ణంగా రక్షణలోకి నడిపించండి కుటుంబ కూడా ప్రభాని యొక్క అగ్ని కంచులో ప్రార్థిస్తున్నాం మంజుల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆమె భర్త విషయంలో కార్యం జరిగించండి ఆ బిడ్డలు ప్రభలతని సమాధానంతో సంతోషంగా జీవించటకు లేక కృప దయచేయమని నా తండ్రి ఆ బిడ్డ యొక్క ఎగ్జామ్స్ ప్రిపరేషన్ విషయంలో కారం జరిగించి కావాల్సిన తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని ఆరోగ్య బలం దయచేసి కుటుంబంలో శాంతి నెమ్మదిని దయచేసి బిడ్డ జీవితం మళ్ళీ ఒకసారి కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి మినీసీలు ప్రార్థి పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ఖారం జరిగించండి ఏసీ తండ్రి ఆటం కాపాల్సిన అంధకార శక్తులను ఏసు శక్తి గల నా తండ్రి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ తండ్రి ఆరోగ్యము సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుటకు కావాల్సిన నిబరమైన మనసును దయచేసి అంధకార శక్తులు మంత్ర చీకటి శక్తులను దురాత్మ సంహాలను లయపర్చి ప్రభా సమస్త గంధ మహిమ ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ ఏసు శక్తి గల ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అంటే ప్రయస్ వాళ్ళ కోసం ప్రార్థించాను సిస్టర్ రవిచల చేయండి ్రదర్ విషయంలో చేయండి అలాగే స్వరజన వారి కోసం చేయండి ఇంకా ఇందాక రవిచల్ బ్రదర్ వల్ల మరుమరాలన్నమాట పాయికించి కింద పడ్డదంట మర తన కోసం చేయండి మనం అందరూ కూడా వాళ్ళ సరిప్రైర్ కూడా చేసుకున్నాము వీళ్ళ కోసం చేయండి సిస్టర్ ప్రయర్ ఓకే సిస్టర్ స్తోత్రం పరిశోధన లేలోచనకర్త ఆశ్చర్యకరణ మళ్ళా ముళ్ళు వచ్చిన దేవా జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రానికి వందన ఆయన ఇచ్చిన సమయం బట్టి దినమంతా రాత్రి పగలంతా మమ్మల్ని కాచి కాపాడినమా తండ్రి నీకు వందనాలు వేలాది వందనాలు అయినా ఇంతరంగించిన హృదయం మమ్మల్ని మొత్తం సజీ లెక్కలు లెక్కించడం బట్టి నీకు వందనాలైనా రవి ముట్టి తాకి స్వథ పచ్చ దేవతల నుంచి కింద ఈ గాయంలో స్వస్థ ఉంది అక్కడ స్వస్థ బిడ్డకు దయించండి నార్మల్ దేవా వేసునో టెన్షన్ తీసుకునే ధైర్యం తెచ్చండి ప్రతి పాటో జీవం పోయింది దేవా క్రీస్తు మీరే సహాయం చేయండి అయినా మీరే ఆత్మకార్యం చేయించి ఆ కుటుంబాన్ని ఈ నామానికి మహిమ ప్రభుత్వం చోట విచారణ ముట్టి తాకి స్వస్థపచ్చినయన సిస్టర్ లో ముట్టండి తన కూడా మంచి మార్గం దిండి దేవా అడుగు సంపూర్ణంగా దచ్చింది దేవస్ ప్రభావానికి మీరే ఆత్మకార్యం చేసి ముఖ్యంగా దేవా స్వరాజ్య ముట్టండి ఏ కేబి పేరు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపనం చేసుకుని దేవు సుప్రభ మీరే సహాయించం గొప్ప వనరస్ వడికెలు జరిగించి నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాను సుప్రభానికి వందనాల మేము అట్టివరం మొట్టివరం దేవా నువ్వు పాపలమని క్షమించే దేవుడు గొప్ప దేవుడు ఉన్నాయని సుప్రభ ఇలాంటి దేవుడి గొప్పంలో ఎవరు లేడు నాని గొప్ప దేవుడునైనా నువ్వు పరిశుధుడు దేవము పరిశుధ్ర ఉండేలా సహాయించిన గొప్ప వనరస్ జరిగించి సమస్త మహిమ ఘనత ఈ నామానికి దేవా ప్రతి కుటుంబంలో ఔషధ మైంలో ప్రతి ఒక్క ఔషధని మైంలో మరి ఈ సేమయం అయితే ప్రారంభించినాం దేవాలను కార్యం చేసాను నమ్ముషాం అయినా రవి చెల్లే మనమరాల విషయంలో మీరే కార్యం చేసిన నమ్ముషన్ దేవ గొప్ప సాక్ష్యంగా పెట్టి సమస్త మహిమ ఘనతని నామాన్ని కలిగమన్న నజలైన ఏసు నమ్మడు ఆమె ప్రైజ్ రా సిస్టర్ ప్రైజ్ రాలో అన్న అన్న చంద్రశేఖర్ అన్న కట్ అయిపోయారు రవి అన్న మీరే బ్లెసింగ్స్ ఇవ్వండి అన్నైజర్ స్తోత్రం నైనా పరిశుద్ధి గొప్ప దేవ నా తండ్రి మా ప్రార్థనలన్నింటినీ ప్రభావ మీ సన్నిధి చేరిన సంపూర్ణంగా నమ్ముతున్నం గొప్ప దేవా నా తండ్రి రవిచర్ల బెదరుల మనం మేము ప్రార్థిస్తాం దేవ బిడ్డ ఎంత సీరియస్ కండిషన్ ఉంది ప్రభావ సంపూర్ణమైన స్వస్థ బిడ్డకు ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నాముల మీ జీవంతో నింపండి బ్రతికింపజేసి మీ జీవం వాయుతో నింపని ప్రభావ దేవాతి దేవ కుటుంబానికి ఆదరణ దేని దుఃఖాన్ని కొట్టివేయండి శ్వాసంలో నడిపించి బలపరచండి గొప్ప దేవ ఎంతవరకు ప్రభావ మీరు మాతో ప్రభు అని తండ్రి మా మధ్యలో ఉండి మీ ఆత్మజ్వారం నడిపించిన విధానం బట్టి నీకు ఎంతో అందాలు సేయా మీరు ఆకలి త్వరగా ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలా అలాంటి సేవా జీతులకు మేము నడిపించండి ప్రభావ రాతి కాల సమయంలో మా మా ఆత్మ ప్రాణం ఆశ్చర్యంలో మీకు సమర్పిస్తున్నాం ఏసుక్రీస్తు నామలా మీరే కాచి కాపాడి మీరాకృందరిని సిద్ధపచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఐ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి కేబీపీఎం గ్రూప్ బ్రదర్స్ అసలు కుటుంబాలకు ఇంకెంత ఇంత రాలేదు వాళ్ళందరికీ సదాకాలం తోడైంది కాక ఆ మీన్ ప్రెసిడెంట్ ఇస్తారు అందరూ